పరిశుద్ధుల ఒక దేవ మీకే స్థితుల స్తోత్రాలైనా అబ్రహాసాకు యాకోబుల గొప్ప దేవ మీకే వదనాలు తండ్రి ఈ యొక్క గడిచిన కాలం అంతా మమ్మల్ని సురక్షితంగా కాపాడి సజ్జులెకలబెట్టి నూతన దినంలోనికి నడిపించిన మా మీకే వదనాల ఈ దినానికి మీ యొక్క నూతనమైన కృపను మాకు నడిపించండి ప్రవ్వ ఈ యొక్క శనివారం నాడు ప్రొవ్వా ప్రకటన గ్రంథంలోని అంశాలను ధ్యానించబోతుండగా మీ యొక్క పరిశుధాత్మ నడిపి ఇది కేవలం మీ తప్ప తనమలే మీ ఆత్మ ద్వారా తప్ప మాకు ఇవి ఎవ్వరూ బయలుపరచలేరునైనా కాబట్టి సంపూర్ణంగా సమస్త ఘనత మహిమ మీకే సమర్పించుకుంటున్నా వీటిని గ్రహించలాగా మమ్మల్ని సిద్ధపరచండి మా యొక్క ఆత్మీయ నేత్రం దీపం ప్రకటిస్తున్నారు తండ్రి వీటిని వినడా గ్రహించాలా అవును ప్రభు వాటిని మేము అవలంబించుకోవాలా అనుభవపూర్వకంగా ప్రకటించాలా ధ్యానించడం వలన ధన్యత అన్నారు ప్రభా అవును ప్రభా మీ బిడ్డలు అన్న వాక్యం జ్ఞాపకం చేస్తుంది వీటిని మేము గ్రహించి వాటి ప్రకారంగా అనేకులకు చూపించి ఓ ప్రామల్ని మహింపర్ చెప్పి చేసి మీరు అక్కడ వరకు సిద్ధపరచుకోమని ఏసు క్రీస్తు పరుషుద్ధ నామం ప్రార్థించున్నాం తండ్రి మనము పోయిన వారానికి ఏడు నక్షత్రములు లేక సెవెన్ స్టార్స్ అన్న అంశం గురించి ధ్యానించినాం బహు ఆశ్చర్యకరమైన విషయాల వ్యాఖ్యలుగా మనం ఇక్కడ చూడము ఏ కామెంట్రీస్లలో ఏ ఇంటర్నెట్ కార్యక్రమాలలో మనం చూడమవి కాని మనకి ప్రభు అనుగ్రహిస్తున్నాడు అంటే మన మీద ఇంటెలిజెంట్ అని కాదు మన మీద గొప్ప వాళ్ళం కాదు ఆయన దృష్టిలో ఆయన కేవలం ఒక పని కొరకు ఇవన్నీ మనకు చూపిస్తున్నాడు మహాశ్రమల గుండా చర్చ్ వెళ్తుందన్న విషయం మనకు తెలుసు ద చర్చ్ విల్ నాట్ వెకెట్ దిస్ వరల్డ్ డ్యూరింగ్ ట్రిబులేషన్ అని కూడా మనం చూస్తున్నాం ఎంతో కాలం నుంచి కానీ ఎంటైర్ చర్చ్ ఏమనుకుంటుందంటే నేను ఏ శ్రమూడకుండా అమాంతంగా మాయమైపోతా అని అనుకున్నారు కాబట్టి ఈ వాక్యాలు వాళ్ళకు అర్థం ఎందుకంటే అమాంతంగా మాయమైపోయాక జరిగేవి అని వాళ్ళు అనుకుంటున్నారు కాబట్టి నేను ఎట్టి చూడను కదా ఇవి చూడనప్పుడు నేను ఎందుకు చదవాలా అట్లా నైన్టీ చర్చ్ సిస్టమ్ ప్రపంచం వీటిని ధ్యానించారు ఎందుకంటే నేను ఏవి చూడకుండానే మాయమైపోతా కాబట్టి నాకు ఎందుకు ఇవి విడబడ్డ వాళ్ళకి శ్రమ అని అట్లాంటి బోధలో ఉండి వాళ్ళు వీటిని స్వీకరించడం మాని విడిచిపెట్టేశారు అందుకు వాళ్ళకి ఎప్పటికీ అర్థం కావు ఎట్టి పరిస్థితులు అర్థం కావు ఈ వాక్యాలన్నింటినీ వాళ్ళ జీవితాంతం విడిచిపెట్టేసినట్లు వృద్ధాప్యం వచ్చినా కాలు ముగించుకున్నా వాళ్ళ శరీరాలను విడిచిపెట్టినా ఇవి ఏవి కూడా అర్థం చేసుకోకుండానే వాళ్ళ కాలాలు విడిచిపెట్టేస్తున్నా ఇది బహు దుఃఖకరం నాకు చూస్తే ఎందుకంటే మనము మన సంస్కృతిలో మనం పెదవాళ్ళని మరి పెదవాళ్ళకు బహు మర్యాదిస్తాం మనం మన కల్చర్ అది యాక్చువల్ గా కానీ పెదవాళ్ళు కూడా వీటిని చూడలేని స్థితిలో ఉన్నారు వృద్ధాప్యంలో కూడా కాంగ్రిగేషన్ దశలో ఉంటే చర్చలో కిందనే కూర్చుంటున్నారు వృద్ధాప్యంలో ఇవి ఎప్పుడు గ్రహించలేదు పాస్టర్స్ కూడా అంతే నైన్టీ నైన్ కూడా వీటిని గ్రహించలేదు ఎందుకంటే వాళ్ళు కూడా అదే కాంగ్రిగేషన్ లాగానే ఎందుకంటే ఒకటే సహవాసం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇవి చూడలేని స్థితిలో ఉన్నారు కాబట్టి వాళ్ళ కాలాలు ముగించుకుంటున్నారు వ్యర్థంగా ఆయన కొరకు ఫలభరితమైన జీవితం చూడాలా అంటే వాక్యంలో ఫలించాలా వాక్యంలో ఫలించకపోతే నువ్వు తక్కిన వాట్లలో ఫలించి కూడా వేస్తే కదా తక్కిన వాటిలో కూడా ఫలించాలని వాక్యం సెలవిస్తుంది ప్రియనారా ప్రతి విషయమందు అభివృద్ధి పొందుట దేవుని చిత్తం అని దేవుని వాక్యం సెలవిస్తుంది కాని ప్రతి విషయంలో అభివృద్ధి దేవుని విషయాలలో అభివృద్ధి పొందకుండా ఇంకా పాలు దాగే దశలనే ఉండిపోయింది రెండు వేల సంవత్సరాల నుంచి కూడా ఈరోజు కూడా మనం కాబట్టి మనకి ఇవన్నీ విషయాలు ప్రభు చూపిస్తున్నాడు వాటిని చూసి జాగ్రత్తగా పరిశీలించాలా ముఖ్యంగా ఏందంటే ఇవి ఒక స్టడీ లాగా వీటిని స్టడీ లాగా తీసుకోకపోతే అట్లా వినేసి వెళ్ళిపోతాము కాలం ముగించిపోతుంది వీటిని స్టడీ లాగా తీసుకుంటే ఏమవుతుందంటే ఇవన్నీ మన హృదయంలో భద్రపరచబడుతూ కాబట్టి పోయిన వారం నేను దేంబర్స్ ఆఫ్ సీక్రెట్ సౌత్ దేంబర్స్ ఆఫ్ సౌత్ లేక దక్షిణపు దాన్ని ఏమంటాం మనం యోగ గ్రంథం తొమ్మిదో అధ్యాయుల చూస్తున్నాం దాన్ని మనం దక్షిణపు కూటమి దక్షిణ నక్షత్రంల కూటమి అన్న విషయాన్ని మనం ధ్యానించిన పోయిన వారం ఎందుకంటే మ యోగ గ్రంథం తొమ్మిదో అధ్యాయుల్లో మనం ఏం చూసినామంటే తొమ్మిది తొమ్మిదిలో ఆయన స్వాతి మృగ శీర్షము కృతిక వాటిని దక్షిణ నక్షత్ర రాసులను చేసినవాడు వాడు కాబట్టి ఈ స్వాతి మృగశీర్షము కృతిక అనే మూడు నక్షత్రంల రాసులను మనం చూసినాం స్వాతి రాశి మృగరాశి దాని తర్వాత కృతిక కాబట్టి స్వాతి అది ఇంగ్లీష్ లో ఆర్క్ టారస్ అంటే కూడా ఎద్దు ముఖం కదా టారస్ అంటే ఎద్దు ముఖం కాబట్టి ఆర్క్ టారస్ ఒక చెప్పాలంటే ఆర్క్ టారస్ అంటే అది స్వాతి అని చెప్పబడుతుంది స్వాతి అంటే అది ఎలుగు బట్ అని మనం చూసుకున్నాం దాని తర్వాత ఎలుగు బట్ సర్పాలకు సాదృశ్యం ఎందుకంటే ఎలుగు బంటే ఎప్పుడైనా మీరు గమనించడం లేదు అది మన శీతల ప్రాంతాలలో అంటే మంచు ప్రాంతాలలో అది కొండ మీద నుంచి జారుతుంది అది మంచు కొండ మీద అది పడుకొని జారుతుంటది కాబట్టి జారుడు అంటే జారుకుంటా పోయేదాన్ని సాదృశంగా కాబట్టి ఇవన్నీ మతపరమైన గుంపులకు సాదృశ్యం ఎందుకంటే ఇవన్నీ పాతవి గతించి సమస్తం కృతమైన విషయాన్ని ప్రభు మనకి కొనంతి రాష్ట్ర పత్రికలు జ్ఞాపకం చేస్తారు రెండో కొనతి రాష్ట్ర దాంట్లో కాబట్టి ఈ మూడు నక్షత్రముల రాసులను దక్షిణ నక్షత్ర రాసులుగా మార్చిండే ఇవన్నీ రాసులు ఒక దక్షిణ నక్షత్రపు రాసుల గుంపులలో చేకూర్చిండు అన్నట్టు స్వాతి నక్షత్ర రాశిని మృగ శీర్షమును ఈ మృగ అంటే ఒరాయన్ ఇంగ్లీష్ దాంట్లో కూడా ఏడు నక్షత్రాలు ఉంటాయి కృతికలు కూడా ఏడు నక్షత్రాలు ఉంటాయి ముఖ్యంగా కృతిక అంటే ఏడు సహోదరుణులు లేక ఏడు గురు కుమ కన్యకలు అని కూడా చెప్పబడుతుంది సెవెన్ వర్జిన్స్ లేక సెవెన్ డాటర్స్ అన్న విషయాన్ని ఇవన్నీ మనము ఇంట్రెస్టింగ్ లాస్ట్ వీక్ యూట్యూబ్ వీడియో చూసిన వాళ్ళకి ఇవన్నీ ఇంకా బాగా ఎందుకంటే వాటిని వీడియో రూపకంగా చూపించిన పర్టికులర్గా ఆ యొక్క ఆన్లైన్ అబ్జర్వేటరీ ప్లానిటరీ అబ్జర్వేటరీ కెమెరాస్ నుంచి తీసిన వీడియోస్ ని వాటిని క్లియర్ గా చూపించిన నేను యూట్యూబ్ లో మీడియోస్ లలో ఇవి ఎట్లుంటాయని అది ఎగ్జాక్ట్లీ ఆ నక్షత్రముల కూటమిని లైన్స్ గీస్తే ప్రతి నక్షత్రం నుంచి ఇంకొక నక్షత్రానికి లైన్స్ గీసుకుంటూ వస్తే ఎగ్జాక్ట్లీ అది ఎలుగు వంటిలాగానే కనిపిస్తుంది దాని తర్వాత మృగ శీర్షం బీస్ట్ హెడ్ లేక ఒక వ్యక్తి తన చేతిలో ఆయుధాన్ని పట్టుకోవడము ఇంకొక చేతిలో వధించిన ఆయక యొక్క సింహపు తలని పట్టుకోవడం మనం చూస్తాం క్లియర్ గా బొమ్మలాగా కనిపిస్తుంటాయి ఆ నక్షత్రాల కూటమిలు వీటికి సంబంధించిన మనం చూసినాము ఏంటంటే మొదటి గుంపు సర్పములకు సాదృష్టము రెండవ గుంపు తేళ్లకు సాదృష్టం మూడవ గుంపు గొప్ప జనానికి లేక కృతిక అంటే గొప్ప జనం అంటే చర్చ్ అన్నట్టు చర్చిలో కేవలము గొప్ప జనమే ఉంటారు చివరి వాళ్ళ చివరి వరకు కూడా కాంగ్రిగేషన్స్ ఉంటాయి అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తారు దేవుడు మనకి వాటి అన్నిటికీ పేర్లు పెట్టింది మన ప్రభున్న జ్ఞాపకం చేసినాం అదే రీతిగా ఈ రోజుకి దాన్ని మనం కంక్లూడ్ చేసుకున్నాం వారం యాక్చువల్ ఆ దక్షిణ కూటమిలో ఏం జరుగుతుంది అన్న నేను మీకు చూపించిన ఇవన్నీ దక్షిణ కూటమిలో ఉంటాయి ఆ ఆశ్చర్యం ఆ చేంబర్ అనే పదానికి తర్వాత దక్షిణము అనే పదానికి సంబంధించిన దీర్ఘకాలం దీర్ఘమైన విషయాలను మనం ధ్యానించినాం బహు బహు దీర్ఘంగా ధ్యానించినాం యాక్చువల్ గా అయితే ముఖ్యంగా మన ప్రభు దాన్ని జ్ఞాపకం చేసిండు ఆ యొక్క మతైస్సు వార్త అధ్యాయంలో బహు దీర్ఘంగా వాటి గురించి మనకు చూపించిండు ఏ రీతి కంటే ఇరవై అధ్యాయంలో ఇదిగో గదిలో ఉన్నాడు పోకుడి అన్నాడు ఇంగ్లీష్ లో మటుకు చేంబర్ అనే ఉంది గది అంటే చేంబర్ అనేది హీఈన్ ద సీక్రెట్ చేంబర్ అంటే పోకండి ఎందుకంటే ఆయన సీక్రెట్ చేంబర్స్ లో ఉన్నాడంటే ఈ గుంపులలో ఈ చేంబర్ ఆఫ్ స్టార్స్ గుంపులలో ఉండడు ఆయన ఎందుకంటే ఆయన బయటకు వచ్చేసినట్టు నేను మీకు చూపిస్తాను చాలా క్లియర్ గా ఆయన లేడు ఆయన అని నేను చూపిస్తాను వాక్య ఎందుకంటే మనం వాక్యం ఆధారం లేకుండా చెప్తే చర్చ స్వీకరించవి వా మనం చెప్పే బోధన కాబట్టి వాళ్ళు ప్రతిదానిది బైబుల్ ఎక్కడుంది చూపించాలని అడుగుతావు అన్నట్టు కాబట్టి వాటి అవి చూపించాలా అంటే మటుకు దానికి ముందు నేను ఒక వాక్యాన్ని మీకు చూపించేసి దాని తర్వాత ముగిస్తాను ముఖ్యంగా మీకా గ్రంథము ఐదవ అధ్యాయంలో పోయిన వారానికి యాక్చువల్గా మీక గ్రంథము ఐదవ అధ్యాయము ఐదవ వచనంలో ఏమని చెప్పబడింది ఆయన సమాధానానికి కారకుడు కాబట్టి యేసు గురించి మాట్లాడుతుడు మీక గ్రంథం మీక గ్రంథం అంతా యేసు ప్రభు సంబంధించింది యేసు రెండవ రాకడానికి సంబంధించిన ప్రవచనాలుంటాయి అందులో ఆయన సమాధానం కారకుడగును దాని తర్వాత మన దేశంలో చొరబడి మన నగరాలలో ప్రవేశింపగా వాని ఎదిరించటకు మేము ఏడుగురు గొర్రెల కాపాడలను కాబట్టి ఏడుగురు గొర్ల కాపర్లు ఇంగ్లీష్ లో మటుకు సెవెన్ పాస్టర్స్ అనే ఉంది చాలా క్లియర్ ఉంది పాస్టర్స్ అని కాబట్టి ఈ ఏడు నక్షత్రం ఏడు పాస్టర్లు ఏడు గొర్రెల కాపర్లు చెప్పబడుతుంది దాని తర్వాత ఎనమండుగురు కాబట్టి పాస్టర్స్ ఎల్డర్స్ ఈ అసురు దేశాన్ని వ్యతిరేకించిన గురువు అసురు దేశము ఇస్రాయల్ దేశం లాగి ఇది ప్రవచనం ఇది చరిత్రలో జరిగింది ఒకసారి కానీ ఈ ఏడుగురు పాస్టర్లని గొర్రెల కాపర్లని వాళ్ళు చిధపర్చున్నట్లు మనం చూడడం ఎక్కడ కూడా ప్రవచనం అశురు దేశం ఇస్రాల్ దేశం మీదకి వచ్చింది ఎందుకంటే యోనా ప్రవచించినాక అసూరు మార్పు చెందింది నినివే పట్నం దాని రాజధాని అషూరు మార్పు చెందినాక వంద సంవత్సరాల తర్వాత అది మొత్తం నాశనం మనం చూస్తాం ఈ వంద సంవత్సరాలకి ముందు వాళ్ళు మార్పు చెందినక కొంతకాలానికి ఇస్రాల్ దేశం మీదకి దాడికి వచ్చి మొత్తం సమూల నాశనం చేస్తారు అన్నట్టు దేశం మీద కాబట్టి అసూరు దేనికి సంబంధించింది అనేది కొంచెం డీటెయిల్ గా చెప్పబడుతుంది కాని ఈ అసూరు ఎరుశలేం ని తొక్కుతుంది అన్న విషయాన్ని ఈ యొక్క మీక గ్రంథం చెప్తాను మీక గ్రంథంలోని వాక్యం జ్ఞాపకం చేస్తుంది వాళ్ళు మన దేశంలో చొరబడతారు చొరబడతారు అంటే ప్రతి మూల మూలన అశ్వర్ అంటే అన్యులు కాబట్టి అన్యులు ప్రతి మూలన ఇస్రాయల్ దేశాల చొరబడతారు ఎరుశలేం వాళ్ళు కాళ్లతో తొక్కుతారు అన్న విషయాన్ని మన ప్రభు కూడా జ్ఞాపకం చేస్తాడు తర్వాత ద్వితీయోపదేశ ఖండము పదిహేడవ మూడవ అష్టంలో ఈ యొక్క ఆకాశ సమూహం ఈ యొక్క ఈ నక్షత్రాల సత్కూటంల గురించి ఒక వాక్య ఒకటి చెప్పిన ఏముందంటే రెండవ వచనం చూస్తే నీదేడిన యహోవా నిబంధనను మీరు ఆయన దృష్టికి చెడ్డదాని చేయచ్చు నేనిచ్చిన ఆగ్లను ఆగ్కు విరోధంగా అన్య దేవతలకు అనగా సూర్యునికనేను చంద్రునికనే ఆకాశ నక్షత్రంలో నీ దేనికనూ నమస్కరించి మరొక పురుషుడే గాని స్త్రీయే గానీ నీదేడిన యహోవా నీకు ఇచ్చిన నీ గ్రామంలో దేని నీ మధ్య కనబడినప్పుడు అది నీకు తెలపబడిన తర్వాత నీవు విన్ని భాగంగా విచారణ చేయవలను కాబట్టి ఈ రోజు మీకందరికి ఈ విషయం ఈ వాక్యం జ్ఞాపకం చేయబడుతుంది మతపరమైన క్రైస్తవ జీవితంలో వీటికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారంటే ఉపతిగా ఈ మొదటి మూడు గుంపులు ఈ మూడు గుంపులు ఒకదాన్ని ఒకటి ఉంటాయి అదే విగ్రహార్థన చర్చి సిస్టమ్ ఈ మూడు గుంపులు ఎవరంటే ఫస్ట్ గుంపు పాస్టర్స్ గుంపు సెకండ్ గుంపు ఎల్డర్స్ గుంపు థర్డ్ గుంపు కాంగ్రిగేషన్ గుంపు ఈ మూడు గుంపులు ఒకరిని ఒకరు పొగుడుకుంటా ఉంటారు చర్చిలో పాస్టర్స్ కి చాపట్లు కొడతా ఉంటారు ఎల్డర్స్ మైక్రోఫోన్స్ తీసుకుని వాళ్ళ గొప్పతనాలు చూపిస్తూ ఉంటారు దాని తర్వాత కాంగ్రిగేషన్ వాళ్ళ టాలెంట్స్ చూపించుకుంటా ఉంటారు ఇవన్నీ విగ్రహాదానికి సాదృశ్యం అన్న విషయాన్ని ప్రభు ఎక్కడ ఉన్నాడు ఈ మూడు ఒకదాని మీద ఒకటి ఒకదానికొకటి సపోర్టివ్ ఉంటే ఒకదానికొకటి పొగుడుకుంటా ఉంటే ప్రభు మీరు ఎక్కడ అనిపిస్తూ ఉంటాడు సెంటర్ ఆఫ్ అటెన్షన్ సెంటర్ ఆఫ్ ఫోకస్ మన ప్రభు ఎక్కడ ఉండడు అక్కడ జీసస్ క్రైస్ట్ ఈ సెంటర్ ఆఫ్ ఫోకస్ అంతా చర్చ్ సిస్టమ్ పాస్టర్స్ ఎల్డర్స్ కాంగ్రిగేషన్ వీళ్ళకి తప్ప క్రైస్ట్ కి ఎక్కడ ప్రాధాన్యత కనిపించదు ఆ రూపకంగా వీళ్ళు విగ్రహార్ దిక్కులైపోయిన ఇటువంటి సిచ్యువేషన్ ప్రకృతి సహజంగా పాత కాలంలో జరిగింది ఇప్పుడు ఆత్మీయంగా మీ కాలంలో జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుంది అది నీకు తెలుపబడిన తర్వాత నీవు విని బాగుగా విచారణ చేయవలెను అది నిజమైన నెడలా అనగా అట్టి హేయ క్రియ ఇస్రాయల్ జరుగుతుంది శాపం వస్తుంది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి వాళ్ళందరూ మూడుగా విభజింపబడి ఒకరు ప్రొటెక్షన్ ఒకరు ఒకరి ఇంట్రెస్ట్ ఒకరు ప్రొటెక్ట్ చేసుకుంటా ఉంటున్నారు అప్పుడు ఏం జరుగుతుందంటే ఈ మూడు గుంపులు సమూలంగా మాయమైపోతాయి అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఇది ఎందుకు మాయమైపోతుంది యాక్చువల్ గా అయితే నేను ఈరోజు మొదటి రాజుల గ్రంథము ఇరవై అధ్యాయం గురించి డీటెయిల్ గా ధ్యానిద్దాం అనుకున్నాను కానీ మనం చూడాల టైం ప్రకారంగా మొదటి రాజుల గ్రంథము ఇరవై అధ్యాయము పంతొమ్మిదిలో ఏముందంటే మికయా ఇట్లా నేను యహోవ సెలవిచ్చిన మాట ఆలకించము యహోవ సింహాసనాశుడయ్యుండగా పర్లోక సైన్యం అంత ఆయన కుడి పార్షం ను ఎడ నేను చూచి కాబట్టి మికయ్య గొప్ప ప్రవక్త మంచి ప్రవక్త రాజాగ్రం చూస్తాం మనం ఏలియా ఎలిషా తర్వాత బయటకు చరిత్రలో అయితే ఏలియా ప్రవచనము మికయా ద్వారా సంపూర్తి అవుతుంది అప్పుడు మనకు అర్థమవుతుంది ఏంటంటే ప్రవచనాలు ఒక ప్రవక్త ద్వారా ఆరంభమై ఇంకొక ప్రవక్త ద్వారా స్థిరపరచబడి ముగిస్తుంది అన్నట్టు ప్రతి ప్రవశం అట్లా చెప్పబడుతుంది అన్నట్టు అక్కడ మనం ఏం చూస్తామంటే మన ప్రభుకి కుడి పార్శం ఎడవ పార్శం నిలిచి ఉంటాయి అంటే ఈ అన్ని నక్షత్రాల కూటములు అనేది మనం అర్థం చేసుకోవాలి పర్లోక సైన్యం తెలుగులో ఉంది కానీ ఇంగ్లీష్ లో మటుకు ఆల్ పోస్ట్ ఆఫ్ హెవెన్ అని ఆన్ రెఫ్ట్ రైట్ అండ్ లెఫ్ట్ మట్టపు గుండెల్లో కూడా మనం చూసినాం ఆ గ్రంథంలో ఈ యొక్క మట్టపు సంబంధించిన బోధలో కూడా మన ప్రభు ఆ గుండు దించి వేసినప్పుడు గుండు దారం దించి వేసినప్పుడు తిన్నగా కట్టబడ్డ గోడ నిల్లబడి ఆయన కుడికి ఎడమకు రెండుగా గుంపులు విభజింపబడ్డాయి కుడికి ఇసాకు సంతానము అంటే అబ్రామ్ సంతానము ఎడమకు యరోబాము సంతానం అంటే అది ఏషావు సంతానం ఒక రీతిగా చెప్పాలంటే శారీరకమైన సంతానం పాపపూరితమైన జీవితంలో జీవించిన ఎరోబాం త్రాగుడికి వ్యసనాలకు అలవాటు పడ్డవాడు అన్నట్టు యూరోబో సంతానం గురించి అక్కడ చెప్పబడుతుంది కాబట్టి రెండుగా విభజింపబడతాయి అన్నట్టు అయితే ఈ పరలోక సైన్యం లేక హోస్ట్ ఆఫ్ హెవెన్ ఇంగ్లీష్ లో ఇవన్నీ మాయమైపోతాయని లయమైపోతాయని మన ప్రభుత్వ జ్ఞాపకం చేస్తూ ఉంటాడు ముఖ్యంగా ఆ ఆ యొక్క లూకాసు వార్త ఇరవై ఒకటో మన ప్రభు వారు కత్తివార్త కులుదొరు అంటే ఆ గుంపులన్నీ చిరపట్టబడిన వారై సమస్తమైన అన్యజన్ల మధ్యకు పోవుదురు అన్యజన్ల కాలంలో సంపూర్ణ మగ వరకు ఎరుసలేమో అన్యజన్ల చేత త్రొక్కబడును కాబట్టి అశువురు ఏరీతి అయితే ఒకప్పుడు వచ్చి తొక్కిందో యుగ సమాప్తిలో కూడా అన్యజనుల చేత త్రొక్కబడతారు ఈ అన్యజనులు ఎవరు అంటే మొదటి రెండు గుంపులు అన్యాయం చేసేవాళ్ళు అపవిత్రంగా జీవించేవాళ్ళు సర్పంలు తేళ్లు లేక ఆక్టోరస్ ఓరాయన్ ఈ ఆక్టోరస్ ఓరాయన్ కృతిక మీద పడతాయి అన్న విషయాన్ని వ్యాఖ్యం చేస్తుండ్రు అన్యజన్ల చేత త్రొక్కబడుతుంది ఎరుసలేమంటే కృతిక ఆ మొదటి రెండు నక్షత్రాల చేత తుక్కబడుతుంది అన్నట్టు ఈ వాక్యం ప్రకారంగా మన ప్రభు చెప్తున్నది దాని తర్వాత ఏం జరుగుతాయి అనేది మతేశ్వర ఇరవై ఐదవ దేవు ముప్పై నాలుగవ ఇష్టంలో ముప్పై తన కుడి వైపున గొర్రెలను ఎడమ వైపున మేకలు నిలబెట్టును కాబట్టి ఎడమ వైపున ఇస్ సంతానం లేక చూడండి పాత నిబంధన నుంచి కృత నిబంధనకు రివర్స్ అవుతాయని మీకు ఎన్నిసార్లు చెప్పినాను కుడివైపున గొర్రెలు అంటే రైట్ సైడ్ అది రైట్ కుడి అంటే రైట్ ఎడమ అంటే లెఫ్ట్ కుడి కుడివైపున గొర్రెలు ఎడము వైపున మేకలు కాబట్టి రైట్ సైడ్ ఏమో ఇసాకు సంతానం లేక అబ్రామ్ సంతానం ఎడము వైపున యరోబాము సంతానం కాబట్టి మేకలు అంటే పొడుచుకుండేడి కుడిపై కుడివైపున గొర్రెలు గొర్రెలు అంటే దేవుని పిల్లలకు సాదృశ్యం అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారికి వచ్చి నా చేత ఆస్థిర దింపబడిన వారులారా లోగం పుట్టినది మొదలుకొని మీ కొరకు స్థిరపరచబడిన రాజ్యం స్వతంత్రించుకున్నది అని జ్ఞాపకం చేస్తున్నాడు దాని తర్వాత ఏం జరుగుతుందంటే ఇవన్నీ జరిగినాక మొదటి రెండు గుంపులు శాశ్వతంగా లయమైపోతాయి లేక మాయమైపోతాయి ఇంగ్లీష్ లో డిజాల్వ్ అనుంది ఇంగ్లీష్ లో డిజాల్వ్ అనుంది దే విల్ బి డిజాల్వ్ ద హోస్ట్ ఆఫ్ హెవెన్ షాల్ బి డిజాల్వ్ అని వాక్యం అది చూడండి కీర్తన గ్రంథము డెబ్బై ఐదవ అధ్యాయం మూడవ అష్టంలో దాని నివాసులు అందరిలో లయమాగుతున్నప్పుడు నేను దాని స్తంభంలను నిలుపుదును కాబట్టి భూ నివాసులు కూడా లయమైపోతారు అంటే దాని అర్థం ఏంటంటే లోకాతీతంగా జీవించే వాళ్ళు వీళ్ళందరూ మతపరమైన గుంపులు ఇవన్నీ ఇవన్నీ డిజాల్వ్ అయిపోతాయి అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంటూ ఇది భూమికి సంబంధించింది అయితే ఆకాశానికి సంబంధించింది మనం ఎక్కడ చూస్తామంటే పేతురుస్తున్న రెండవ పత్రిక మూడవ అధ్యాయం పదవ వచనంలో ఇది జ్ఞాపకం చేయబడుతుంది బట్ ద డే ఆఫ్ ద లాడ్ విల్ కమ్ యాజ్ అ థీఫ్ ఇన్ ద నైట్ ఇన్ ఇన్ దిచ్ ద హెవెన్స్ షాల్ పాస్ అవే కాబట్టి హెవెన్స్ షాల్ పాస్ అవే నేను ఇంగ్లీష్ బైబుల్లో చూస్తాను తెలుగు బైబుల్లో చూస్తాను పేరు రాసిన పత్రిక పేతుడు రాసిన రెండవ పత్రిక మూడు పది అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును కాబట్టివన్ని నక్షత్రాల కూటమిలు అన్నటివన్ని ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును పంచభూతములు మిక్కటమైన వేడ్రంతో లయమైపోవును భూమి దానిమీద ఉన్నదంతయు లయమైపోవను కాబట్టి సమస్తము లయమైపోతాయి అంటే డిజాల్వ్ అయిపోతాయి మాయమైపోతాయి అనే విషయాన్ని వ్యాఖ్యం చేస్తున్నాడు కాని నిజమైన ఆకాశము కాదు నిజమైన నక్షత్రములు కావు నిజమైన పంచభూతములు కావు నిజమైన భూమి కాదు ఇవి ఆకాశము భూమి శాశ్వతంగా ఉంటాయి ఎప్పటికీ మాయం కావు ఆకాశములు చుట్టబడ్డాయి నిజంగా చుట్టబడదు అది కూడా ఇవి అన్నీ దేవుని బిడలకు సాదృశ్యం దేవుని బిడ్డలు చివరికి ఎట్లా తయారైతారన్న విషయాన్ని చూపిస్తా ఉంటాయి కాబట్టి అవి లయమైపోతాయి మనుషులు లయమైపోతారు గానీ నిజంగా భూమి ఎప్పటికీ కాలిపోదు నిజంగా ఆకాశంలో ఎప్పటికీ చుట్టబడు కాబట్టి ఇవన్నీ మాయమైపోతాయి అన్న విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు ఇదంతా ఆత్మీయమైన జీవితం లేక ఆత్మీయంగా ఇవన్నీ నెరవేరుతున్నాయి అన్న విషయాన్ని ప్రభు మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి ఈరోజు నేను ఈ ఏడు సంఘాలకు సంబంధించిన బోధని ఆరంభించాలని ఆశపడుతున్నాను కాబట్టి మనం ప్రకటన గ్రంథము ప్రకటన గ్రంథంలోనికి వెళ్ళిపోతాం రెండవ అధ్యాయంలో నుంచి మనం ఈరోజు ఆరంభించుకుందాం ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయం అక్కడ మనం చూస్తా ఉంటాము ఈ యొక్క సంఘాలకు సంబంధించిన ఏడు సంఘాలకు కాబట్టి మొదటిదిగా ఎఫ్ఎస్ అన్న సంఘం గురించి ఆరంభం అవుతుంది అయితే దానికి అది చూపించక ముందు ఎఫ్ఎస్ఈ సంఘానికి మొదటి సంఘానికి సంబంధించిన విషయాలు ధ్యానించక కొన్ని విషయాలు క్లుప్తంగా మీతో చర్చించాలనుకుంటున్నాను ఎందుకంటే ఈ ఏడు సంఘాలకు సంబంధించిన అర్ధాలు నేను చూపించిన ఆత్మీయ సత్యం మొదటిగా ఎఫస్సి అంటే ఆశ నొందినది లేక దేవుని యొక్క అనుగ్రహం నొందినది స్మరణ అంటే లేక సుగంధ ద్రవ్యములుది లేక మంచి సువాసన నొందినది దేవునికి సువాసనగా జీవించినది దాని తర్వాత అంటే వివాహము చేయబడినది దేవునికి సమర్పించబడినది దాని తర్వాత అంటే త్యాగపూరితమైన జీవితం జీవించినది దాని తర్వాత లేక సార్ అంటే తప్పించుకునేది అని అర్థం ఫిలదెల్ఫియా అంటే సహోదర ప్రేమ అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది దాని తర్వాత లవోదేశియా అంటే మనుషులు వారి వారి పరిపాలన వారే చేసుకునేవారు అనర్థం కాబట్టి వారికి ఎవరు అవసరం లేదు దేవుడు అవసరం లేదు ఇంకెవరు అవసరం లేదు వారి పరిపాలన వాళ్ళే చేసుకోగలరు అన్న విషయాన్ని లవోడేషియా అనే సంఘము జ్ఞాపకం చేస్తుంది మనకి కాబట్టి ఈ రోజు మనం ఎఫ్ఎస్సి సంఘానికి సంబంధించిన విషయాలు ధ్యానించబోతుండగా మొదటిదిగా ప్రకటన గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము పదకొండవ శాములో కొన్ని విషయాలు నేను మీకు చూపించాలనుకుంటున్నాను అదేంటంటే అన్యాయం చేయవాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము కానీ అక్కడ ఫూట్ నోట్స్ ఏముందంటే అన్యాయం చేయవాడు ఇంకను అన్యాయమే చేస్తాడు అనుంది చేయును అనుంది దాని తర్వాత అపవిత్రైన వాడు ఇంకను అపవిత్ర అపవిత్రంగానే ఉంటాడు నీతి మంతుడు ఇంకా నీతి మంత్రుడు లాగానే ఉంటాడు పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధముడుగానే ఉంటాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది కాబట్టి ఇవి నాలుగు గుంపులు హెచ్చగా కాని మొదటి మూడు గుంపులు లోపలే ఉంటాయి నాలుగు గుంపు బయట ఉంటది ఎందుకంటే బయట ఉన్న బయట ఎందుకు ఉందంటే మన ప్రభు కూడా బయటనే ఉన్నాడు కాబట్టి ఇవి నాలుగు గుంపు కూడా ఎప్పటికీ బయటనే ఉంటాయి బయట ఉన్నంత కాలము ఆయన కాపడ ఆయన చేత కాపాడబడుతూ ఉంటాడు లోపల ఉన్నంతకాలము నీకు శిక్ష తప్పదు అన్న వాక్యాన్ని ప్రకటన గ్రంథం అంతా జ్ఞాపకం చేస్తాం ప్రకటన గ్రంథమే కాదు బైబుల్ అంతా మొదటి మూడు గుంపుల గురించే చెప్తా ఉంటది ఆయన హృదయ పరిస్థితి ఏంటంటే మూడవ గుంపు సగం సత్యం సగం అబద్ధంలో ఉంది కాబట్టి వారిని బయటికి తీసుకొని రావడం కొరకు నాలుగో గుంపులు ఏర్పరచుకుంటుంది దేవుడు మన గొప్పతనం కానే కాదు మనం ఇవన్నీ వాక్యాన్ని చెయ్యగలుగుతున్నాం మన నాలెడ్జ్ కాదు మన గొప్పతనం కానే కాదు ఒకటి ఉంది ఆయన వాక్యానికి విధేత చూపిస్తున్నాము ఆయన తన బిడ్డలకు చూపిస్తున్నాడు కాబట్టి మనం ఆయన బిడ్డలలో ఉన్నాము ఇవి చూసే బిడ్డల గుంపులో ఉన్నాం కాబట్టి ఆ పరిశుద్ధ గుంపులో ఉన్నాం కాబట్టి మనం వీటిని చూడగలుగుతున్నాం ఒకప్పుడు నేను పాపిని కానీ రక్షణ పొందినాక నేను పరిశుద్ధిని కాబట్టి మళ్ళీ నేను తిరిగి ప్రభు నేను పాపిని ప్రభు అనడానికి వీల్లేదు ఎందుకంటే పిచ్చోడంటాడు ఆయన నేను పరిశుద్ధంగా మార్చినాక నువ్వు పాపి నాకు ఏ యోగ్యత లేదు అని నువ్వు ఎందుకు అనుకుంటావు ఒకప్పుడు లేదు ఆయన నీకు యోగ్యత ఇచ్చాడు కాబట్టి ఆయనకి వదనాలు చెప్పి ప్రభు నువ్వు నన్ను పరిశుద్ధంగా మార్చుకున్నందుకు నీకు వానాలు ప్రవ్వా అన్నప్పుడు నువ్వు నాలుగో గుంపుల ఉంటావు ప్రవ్వా నేను పాపిని ప్రవ్వా అంటే నువ్వు మూడో గుంపులో ఉండిపోతావు శాశ్వతంగా మొదటి మూడు గుంపులలో ఉండిపోతావు ఒకప్పుడు నువ్వు పాపంలో ఉన్నావు కరెక్టే నువ్వు పాపం ను విడిచిపెట్టి యేసు ప్రభుత్వ రక్షకులు స్వీకరించి బాప్తీస్మం పొంది ఆయన కొరకు సమర్పించుకొని జీవించినప్పుడు నువ్వు పాపివేట్లైనా అంటే నువ్వు నీ మొదటి జీవితాన్ని తిరిగి తిరిగి జ్ఞాపకం చేసుకుంటూ ఆయనని అబద్ధికంగా చేస్తున్నావు ఆయన నీ పాపములు క్షమించి నిన్ను పరిశుద్ధంగా తయారు చేస్తే నువ్వు ఇంకా నేను పాపిని పవ్వా నేను దారుబాగిని ప్రవ్వా నేను దేనికి పనికిరాని వాణి ప్రవ్వా అనేది తప్పు ప్రార్థన మోసకరమైన ప్రార్థన అవి పనికిరాని ప్రార్థన దేవుడు దానికి అసహించుకుంటాడు నిన్ను పరిశుద్ధంగా తయారు చేసినాక నువ్వు పరిశుద్ధంగా జీవించడానికి సిద్ధపడాలి వాక్యం చెప్తుంది పరిశుద్ధుడు ఇంకా నువ్వు పరిశుద్ధంగానే ఉంటాడు ఉండనిమ్ము నువ్వు తీర్మానించుకోవాలి ఉండనీయాల నీ జీవితాన్ని నీ హృదయాన్ని నీ ఆత్మని పరిశుద్ధంగా ఉన్న నీ అలా నువ్వు లేదంటే నువ్వు అపేత్ర ఉండిపోతా లేకపోతే నీ నీతి మంత్రుడు అంటే స్వనీతి ఆధారపడ్డ వాళ్ళు వీళ్ళందరూ సత్యం సగం అబద్ధంలో ఉన్నవా అన్యాయం చేసేవాడు ఇంకా అన్యాయం చేస్తానంటాడు వాడు లోపలే ఉన్నా అన్యాయం చేస్తా ఉంటాడు ఎందుకంటే ఈ చర్చ్ మొదటి అధ్యాయ చూస్తున్నాం కాబట్టి చర్చిలోనే ఉన్నాయి ఈ గుంపులన్నీ కానీ నాలుగో గుంపు మటుకు స్పిరిచువల్ చర్చ్ అది ఫిజికల్ చర్చ్ కాదు అది డినామినేషన్స్ కావు అది బయట ఉన్న చర్చ్ అది అందుకే లుకాసు వార్త పదమూడు అధ్యాయం మన ప్రభు చర్చి పోల్చాలా అడిగిన మనుషులు ఆ రోజు ఆయన కాలంలో ఆయన మరలా దేవుడి రాజాను దేనితో పోల్తు ఒక స్త్రీ తీసుకొని అంత పులిసి పొంగ వరకు మూడు కొంచెముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలి ఉన్నదని ఆయన ఎరుసలేం నకు ఇవన్నీ చెప్తున్నాడు కాబట్టి అది ఏ రీతిగా ఉందంటే ఒక స్త్రీ తీసుకుని అంతయు పులిసి పొంగు వరకు మూడు కొంచెముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలి ఉన్నది కాబట్టి ఈ స్త్రీ ఓ రీతిగా చెప్పాలంటే సైతానికి సాదృశ్యం ఎందుకంటే మొత్తం పులిసిపోతే పాపం కదా పాపానికి సాదృశ్యం కానీ స్త్రీ అంటే చర్చని కూడా చెప్తాం మనం సంఘానికి సాదృశ్యం కాబట్టి ఆ స్త్రీ తాను తీసుకున్న తన దగ్గర ఉన్న పిండి మంచి పిండి అంతకుముందు తన దగ్గర పాపం ఉండే దాచిపెట్టుకున్నది ఆ పాపంతో కలిసిన పిండిని పులిసిన పిండిని మంచి పిండి మూడు కొంచెములవి మూడు గుంపులవి కొంచెం అంటే కొలత మూడు కుంచముల పిండిలో దాన్ని కలిసిపడి కల్పేసింది కాబట్టి పిండి అంత పులిసిపోయింది పర్లోగ రాజ్యం ఈరోజు అంతా పులిసిపోయింది అని ఎవరు చెప్తున్నారంటే మన ప్రభు తన నోటి ధర ఎండ్ టైమ్స్కి వచ్చేటప్పటికి చివరి కాలంకి సంఘము అంతా పులిసిపోయింది పులుపుతో పులుపుతో మనుషుల బోధలతో దయ్యముల బోధలతో భూతంలో బోధలతో అబద్ధ బోధలతో అబద్ధ ప్రవచనాలతో అది పులిసిపోయింది ఇప్పుడు ఈ పులుపుని ఎవరు బాగు చేయగలరు అసాధ్యం కదా పులుపుని బాగు చేయడం పులుపుని మంచి పిండిగా చేయడం కష్టం పులుపుని తీసి పడేసుకుంటే నువ్వు జీవించగలవు గాని ప్రతి అబద్ధ బోధ పులిపులి పులిసిన పిండితో పోల్చబడుతుంది కాబట్టి పిండి మనుషులకు సాదృశం అయితే పులిసిన పిండి కూడా మనుషులకి సాదృశ్యం అన్యాయం చేసేవాళ్ళు అపవిత్రంగా జీవించే ఆ పులిసిన పిండి మరి మంచిగా ఉన్న ఆ కాంగ్రిగేషన్ పిండిలో కూడా ఆ రెండు గుంపుల పిండి కలిసిపోతే మూడు గుంపుల పిండి పులిసిన పిండి అయి కాబట్టి మొదటి మూడు గుంపులు పులుపులనే ఉంటాయి పరిశుద్ధంగా ఉండే దగ్గర పులుపు ఉండదు అందుకే పులిపిండి లేనివారిలాగా ఉండాలంటే దాన్ని తీసి పడేయాలను అబద్ధ బోధని తీసి పడే తెలుసుకొని నాలో ఎటువంటి అబద్ద బోధంతో చూపించు ప్రవ్వా అని అడగకపోతే మటుకు ఆయన ఎప్పుడు చూపించాడు ఎందుకంటే ఎండ్ లో ఎవరు ప్రేయర్ చెయ్యరు కాబట్టి వాళ్ళకి చూపించాడు దేవుడేది ప్రవ్వా నాలో అబద్ధ బోధ ఉంటే అబద్ధ ప్రవచనాలుంటే అబద్ధ దర్శనాలుంటే అబద్ధ కళలుంటే చూపించు ప్రవ్వా దీని దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలా ప్రవ్వా నీ కనికరం పొందాలా ప్రవ్వా అన్న ప్రార్థన నీకు లేకపోతే నువ్వు లోపలే ఉండిపోతావు పులిసిపోతావు వాటితో అందుకే మనం త్వరగా దాని నుంచి బయటికి రావాలా అందుకే ప్రభు చూపిస్తుంది ఇవన్నీ మహాబాబులో నువ్వులాగా తయారైంది చర్చి పులిసిపోయింది మొత్తం కలగా పులగ అంతా కిచిడి తయారైపోయింది రకరకాల బోధలతో రకరకాల ముసలమ్మ ముచ్చట్లతో ఈ రోజు నేను చూపిస్తా ఏపీసీ సంఘం ఎందుకు పిలిసిపోయిందో క్లియర్ గా చూపిస్తారు దేవుడు వాక్యంలో కాబట్టి ఆ పులుపుల నుంచి నువ్వు బయటికి రాకపోతే నువ్వు కూడా పులిసిపోతావు అప్పుడు కాల్చి వేయబడతావు పనికిరాక అందుకే పేతుడు మొదటి రాష్ట్ర మొదటి పేదూరు మొదటి పత్రికలో ఎందుకు దేవుడు సంఘానికే మొదట తీర్పు అన్నాడు పేతురాష్ట్ర మొదటి పత్రిక నాలుగో ఉద్యమం పదిహేను తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభ కాలము వచ్చి ఉన్నది అది మనతోనే ఆరంభమైతే సువార్తకు అవిధేల వారి గతి ఏమవును అన్న విషయాన్ని జ్ఞాపకం చేసిందంటే ఫస్ట్ తీర్పు దేవుని హౌస్ ఆఫ్ గాడ్ అని ఉంది ద జడ్జ్మెంట్ మస్ట్ బిగిన్ అట్ హౌస్ ఆఫ్ గాడ్ కాబట్టి ఫస్ట్ తీర్పు దేవుని బిడకి ఎందుకంటే వాళ్ళు అన్యాయంగా అపవిత్రంగా జీవిస్తున్నారు స్వనీతి మీద ఆధారపడ్డారు నీతి మంతులు లాగా కానీ నీతి కాదు వాళ్ళు సగం సత్యం సగం అబద్దంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ స్వనీతి అది సంపూర్ణంగా ఆయన నీతి వాళ్ళు కాదు మనం నీతి కాదు కానీ నీతి మంతులుగా ఆయన నేను నీతి ధైర్యంగా చెప్తాను ఎందుకంటే నా గొప్పతనం వర్లా నేను నీతి మంతు ప్రభు నన్ను నీతిమంతంగా మార్చిండు కాబట్టి నేను నీతి మంతు యేసు నన్ను రక్షకు నన్ను రక్షించుకోకపోతే నేను నీతి మంతు కాదన్నట్టు నీతి మందున మళ్ళీ పులుపును తీసుకొచ్చి పెట్టుకుంటే స్వనీతి అయిపోతుంది అది అందుకే ఇది పులుపుతో పోల్చబడింది ఈ రోజు అందుకే దేవుని ఇంటికే ఫస్ట్ తీర్పు అన్న విషయాన్ని జ్ఞాపం చేస్తుండే ఇది మనకి ఎందుకు మనమే ఆయనకి సాక్షులం అన్నట్టు ఇవన్నీ చూపించడం కొరకు ఈ పోయి చూపించడం కొరకు అరణ్యంలో మనం ఒక శబ్దం అంతే బాప్ బాప్తిజం ఇచ్చి వ్యూహాన్ని పెద్ద శబ్దం వేస్తూ కేకలు వేస్తూ సువార్త ప్రకటించి మనం కూడా ఈ యొక్క లోకం అనే అరణ్యంలో ఇవన్నీ చూపిస్తున్నాం ఎందుకంటే మనం విధేయతతో వీటిని వెతుకుంటున్నాం ఈ లోకంలో ఎక్కడెక్కడో వెతుకుంటున్నారు ఏమేమో వెతుక్కుంటున్నారు మనం మటుకు టైం దొరికినప్పుడల్లా వాక్యాన్ని వెతుకుంటున్నాం అందుకే ఇది మనకు చూపిస్తాడు ఇక ఎవరు అది అసాధ్యం ముఖ్యంగా ఈ ఏడు సంఘాలకు సంబంధించిన బోధలు మనం చూస్తాం సంఘాలంతా ప్రతి సంఘము గొప్ప జనానికి మూడో గుంపు అది కృతిక సెవెన్ చర్చెస్ అంటే సెవెన్ సిస్టర్స్ సెవెన్ డాటర్స్ ఏడు సంఘాలకే సాదృష్టం కృతిక కాబట్టి మొత్తం కాంగ్రిగేషన్ అసలు ఆ మొదటి గుంపులు దేవుని బిడలు కావు కదా ఎందుకంటే అవి సర్పంలు తేళ్ళవి మొదటి రెండు గుంపులు ఆక్టోరస్ ఒరాయదు సర్పంలు తేళ్ళవి అవి దేవుని బిడలు కావు అవి వాళ్ళు నేను దేవుని సేవనే చేసిన అనుకుంటారు గానీ వాళ్ళు దేవుని సేవ చెయ్యరు అది యూహాన్సు వార్తలు చూపిస్తా చంపే వాళ్ళందరూ అపవిత్రంగా జీవించే వాళ్ళందరూ దేవునికి తిరుగుపార్తనం చేస్తున్నారు కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే నేను దేవుని సేవనే చేస్తున్నామనుకుంటున్నాను ఆ టైం వచ్చింది అంటాడు వ్యూహాన్ వ్యూహాన్ శువార్తలు చూస్తామని మనం ప్రతి ఒక్కరు దేవుని సేవ చేస్తున్నారు అనుకుంటారు కానీ వాళ్ళ ద్వేషంతో దేవుని బిడ్డలు చంపేసి వాళ్ళ ఆత్మలో నరహంతకులు వాళ్ళ హృదయాలలో నరహంతకులు అందుకే మనము ఈ ఏహెచ్కేలు గ్రంథంలో చూసినప్పుడు మనం చూపిస్తానండి మీకు ఎహెచ్కే లు దేవుడి దర్శనంలో నీ వెంట్రకలను కత్తిరించుకో నీ వెంట్రకలను కత్తిరించుకొని నాలుగు గుంపు నాలుగు భాగమును విభజించు మొదటి గుంపుని కడ్కం చేత సంహరించము మూడో గుంపును అగ్నిలో వేయము నాలుగో గుంపును గాలికి వెదజల్లము దాని వెనకాలను నా కత్తిని మూడో గుంపుని నాలుగో గుంపుని మటుకు నీ చెంగున ముడి వేసుకో ఈ నాలుగు గుంపు పరుశుద్ధమైన గుంపు కాబట్టి దాన్ని చెంగున ముడివేసుకున్నాడు అక్కడ నుంచి ఇవన్నీ వాక్యాలు బయటకు వస్తా ఉంటాయి ఇవన్నీ మనకి ఏడు సంఘాలు ఏ రీతిగా తయారైనాయంటే సంఘం చివరికి మృగంలాగా తయారైతుంది ఎందుకంటే లోపల ఉన్నాయి మృగాలే కదా ఆక్టోరస్ ఔరాయా ఆక్టోరస్ అంటే అది అది ఎలుగు పంటి అంటే కఠినంగా ఉన్నవాడు కాబట్టి ఇవన్నీ మృగాలు కాబట్టి సంఘాలు మృగాలు లాగా తయారైతే చివరి కాలం ఎందుకంటే లోపల ఉండేది లోపల ఎవరున్నారు మృగాల్లాగానే కనిపిస్తారు మనుషులు కొట్టుకోవడము తన్నుకోవడము రక్తపాతము పోలీస్ కేసులు కోర్టు కేసులు అంత మనుషుల్లాగా కనిపిస్తున్నారు వాళ్ళు కఠిన హృదయం లాగా కనిపిస్తున్నారు మృగంలాగా తయారైతుంది కాబట్టి ఈ ఏడు సంఘాలు ఏడు మృగాల్లాగా తయారైతే ఏడు తలలు కలిగిన మృగంలాగా తయారైతుంది ఎన్టీ టైమ్స్ అందుకే ఆ ఏడు తలలు కలిగిన మృగం గురించి చూపిస్తా త్వరలో వాక్యంలో అయితే ఈ ఏడు తలలు ఏడు సంఘాలకి సాృశంగా కనిపించినట్లు మనం చూపిస్తాము తర్వాత ఈ ఏడు గతంలో ఉన్న దేశాలు ఇవన్నీ యాక్చువల్ గా గొప్ప దేశాలు ఇవన్నీ ప్రపంచంలో ఉండే అది దాని గ్రంథం రెండవదేళ్ళ మనం చూస్తాము నాలుగవ స్టంలో ఆ రాజుల కాలంలో పర్లోక దేవుడు ఒక రాజ్యము స్థాపించి దానికి ఎన్నటికి నాశనం కలగదు ఇది పరుశుద్ధులకు సంబంధించిన వాక్యం ఆ రాజ్యము దాని పొందిన వారికి గాక మరి ఎవరికి చెందదంట ఇది ఏసు రాజ్యాంగం చెప్తున్నాడు ఇది ఒక్కరికే ఒక గుంపుకే అది ముందు చెప్పిన రాజ్యంలకు అన్నింటినీ పగలగొట్టి నిర్మూలం చేయను గానీ అది యుగయుగంలో నిల్చును కాబట్టి ఈ లోకపు రాజ్యాలన్నీ మన దేవుని రాజ్యాలు కాలంకి సంబంధించిన ప్రవచనం ఇది దాని గ్రంథంలో ఉన్నాయి కాబట్టి ఈ ఏడు సంఘాలు దేవుని యొక్క రాజ్యానికి సాదృశ్యం కానీ అవి ఏ రీతిగా తేలైన చివరికి ఇష్టపడుకనేదే ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయానికి సంబంధించి కాబట్టి మొదటి సంఘము ఎఫ్ఎస్సి రెండవ సంఘము స్మరణ మూడవ సంఘము పెరగమ నాలుగవది తుయతైరా ఐదవది సార్దీసు ఆరవది ఫిలజెల్ఫియా ఏడవది లవదికియా వీటి ఆత్మీయ దేశాలు అంటే పాత నిబంధన కాలంలో ప్రపంచాన్ని గడగడలాడించిన ఆ రాజ్యాలు ఏమంటే ఎఫ్ఎస్సి సాదృశ్యంగా అసూరి అసూరియులుంటారు స్మర్ణకి ఐగుప్తియులుంటారు సాదృశ్యంగా పెరగమాకి పారసిక పర్ దేశం లేక పారసిక దేశం ఉంటుంది తుయతైరాకి గ్రీసు దేశము సాదృశంగా ఉంటది సార్దీస్ అనే దేశానికి మన ప్రభు రాజ్యానికి సాదృశ్యంగా ఉంటది ఫిలదెల్ఫి అనేది రోమా దేశానికి సాదృశంగా ఉంటది లవదకి బహులోని కాలానికి సాదృశ్యం ఉంటుంది మనం ఉంటుంది ఇప్పుడు బహులోన్ కాలం అనేది మనం అర్థం చేసుకోవాలి అదే రీతిగా ప్రతి చర్చిలో మనకి ఈ మూడు గుంపులు కనిపిస్తా ఉంటే నేను జాప్యం చేసినప్పటి అంటే తేళ్లకు సాదృశ్యం ఐగుప్తిలు అంటే సర్పములకు సాదృశ్యం పారసికులు సర్పాలకు సాదృశ్యం మిద్యానియులు తేలక సాదృశ్యం గ్రీసు దేశము గ్రీసు దేశము రెండు గుంపులు కనిపిస్తుంటాయి మళ్ళా తేళ్లు సర్పాలక్ సాదృశ్యం దాని పర్లవ రాజ్యం ఈరోజు ఓన్ బలవంతుల చేతిలో పట్ల పడింది సర్పాలకు సాదృశ్యం ఫిలదెల్ఫియా రోము రోమ పట్టణము తేలక సాదృశ్యం లవోదోకియా బబులోన్ కి కాబట్టి సర్పములకి తేలక సాదృశ్యం చివరి కాలం ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఎఫ్ఎస్సి సంఘానికి సంబంధించిన ఉపోతంగా చూపించి రోజుకి వాక్యాన్ని ముగిస్తాను ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము మొదటి ఏడవ స్థానంలో ఇది నేను తెలుగులో చదువుతా తర్వాత కొన్నిసార్లు ఇంగ్లీష్ లో కూడా మనం పోక తప్పదు తెలుగులోకి తీసుకెళ్తాను తెలుగు వాక్యం చేస్తుంది ఇంగ్లీష్ బైబుల్ ఓపెన్ అయింది నేను చదువుతున్నా రెండవ అధ్యాయము మొదటి ప్రశ్న ఇంగ్లీష్ లో తీసి ఇప్పుడు తెలుగు తీసుకున్నాను ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము మొదటి వచనం ఎఫ్ఎస్ లో ఉన్న సంగపు దూతకు ఇలాగు రాయము కాబట్టి సంగపు దూత అంటే పాస్టర్ అన్నట్టు ఈ చర్చి పాస్టర్ కి ఇలాగూ రాయమని చెప్తుండే పాస్టర్ అంటే లీడర్ కాబట్టి పాస్టర్ అంటే ఒక నక్షత్రం కూడా కాబట్టి నక్షత్రము వెలగాల ఏ వెలుగుని చర్చి కు కాబట్టి ఆయన చూపిస్తలేడన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఈ పత్రిక రాయబడింది ఇలాగూ రాయము ఏమని చెప్తూ ఏడు నక్షత్రంలో తన కుడి చేత పట్టుకుని ఏడు దీప స్తమముల మధ్య సంచరించేవాడు చెప్పు సంగతి లేవనగా కాబట్టి బాగా క్లియర్ గా చూసుకోవాల్సింది దీప స్తంభముల మధ్య సంచరిస్తున్నాడు ఈయన ఫస్ట్ చర్చ్ సిస్టమ్ మధ్యలో ఉన్నాడు అని చెప్తుంది వాక్యం ఇప్పుడు ఆయన చెప్పు సంగతి లేవనగా ఫస్ట్ చూడాడు ఇప్పుడు ఆ చర్చ్ గురించి మాట్లాడుతున్నాడు ఇప్పుడు ఆ చర్చ్ గుణగణాలను మనం అర్థం చేసుకున్నప్పుడు ఒకప్పుడు ఇది ప్రకృతి సహజంగా ఉండే చర్చ్ ఎఫ్ఎస్సీ అనేది ఒక పట్టణము పౌలు ఈ పట్టణంలో ఆయన ఆఫీసు స్టార్ట్ చేసుకున్నాడు ఆయన సేవా చర్చ్ ఆఫీస్ అంటాం కదా ఆయన చర్చ్ ఆఫీసు ఎఫ్ఎస్సి లా స్టార్ట్ చేసి తక్కిన చర్చి ఆయననే స్టార్ట్ చేసిండు యాక్చువల్ ఇది ఎవరు తెలియదు యాక్చువల్గా ఇది ఈ ప్రకటన గందలున్న ఏడు సంఘాలు పౌలే స్థాపించిండు ఆయన సేవా జీవితంలో ఆయన జీవిత కాలం సమర్పించుకొని ఈ ఏడు సంఘాలని ఆయన స్థాపించినాక ఆయన పట్టబడి చంపబడినప్పుడు దాన్ని యోహాను భక్తునికి లేకపోతే దేవుడు మన యోహాను సువార్త రాసినవాడు యోహాను భక్తునికి వీటి లీడర్షిప్ అప్పగించిండ చనిపోకముందు సో పౌలు ఎంత ప్రయాసపడి కట్టిన ఈ సంఘాలని వ్యూహానికి సమర్పించాడు కాబట్టి ముందు పౌలు వీటికి బిషప్ లాగుండే ఏడు సంఘాలకి పౌలు తర్వాత యుహాను భక్తుడు దీనికి బిషప్ లాగా ఉన్నాడు కూడా బాగా కష్టపడి ఈ సంఘాల గురించి అవి చెడిపోతావు అంటే వాటిని హెచ్చరిస్తూ వాటికి వ్యాఖ్యలు చెప్తాడు చెప్పడం దాని తర్వాత ఆ యుహానుని బంధించి అతన్ని ఆయొక్క పద్మాసు మనం చూస్తాం అతను ఎంతగానో శ్రమ పెట్టిరు వాళ్ళు అంత డీటెయిల్ మనం చరిత్రాత్మకంగా చూడం గాని చెప్పవలసింది ఏంటంటే ఏ ఎఫ్ఎస్ అనే సంఘానికి మెయిన్ ఆఫీస్ లాగా పౌలు వాడుకున్నాడు అన్నట్టు అక్కడ నుంచి తగిన సంఘాలకి పత్రికలు రాయడం పోయి ప్రకటించడం ఇట్లా చేసే పడి ఆయన ఆయన సేవ జీవితంలో అయితే ఇప్పుడు చూడండి ఎఫ్ఎస్ఈ చర్చ అనేది ఎట్లా ఉంది రెండో వర్షం చెప్పబడింది నీ క్రియలను నీ కష్టంను నీ సహనం ను నేను ఎరుగుదను అంటే త్రీ క్యారెక్టరిస్టిక్స్ చెప్తున్నాడు వాటి క్రియలు ఆ చర్చి చేస్తున్న క్రియలు ఎంత కష్టపడింది అని అడుగు ఎంత ఓర్పు కలిగింది అనేది చెప్తున్నాడు నీవు దుష్టులను సహింపలేవు అని అపోస్తలు కాకయ్యే తాము అపోస్తం అని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నువ్వు గ్రహించగలిగినవు కాబట్టి రెండు గుంపులు మళ్ళా చూపిస్తున్నాయి ఇక్కడ ఈ చర్చిలో ఒకటి ఏంటంటే దుష్టులు దాని తర్వాత అపోసులు కాకయ్యే అపోస్లు అని చెప్పుకుంటే అబద్ధిక్కులు వీళ్ళు కాబట్టి ఇక్కడ ఎవరున్నారంటే ఈ చర్చలో దుష్టులున్నారు అబద్దికులు ఉన్నారు అంటే ఫస్ట్ టూ గ్రూప్స్ ప్రకటన ఇరవై రెండో అధ్యయనం చూసినట్లు అపవిత్రంగా జీవించేవాళ్ళు అక్రమంగా జీవించేవాళ్ళు ఇవి రెండు గుంపులు అన్నట్టు అంటే ఆక్టోరస్ హోరాయన్ గుంపులు ఇవి అపోస్లని చెప్పుకుంటారు గాని వాళ్ళు అపోసులు కాదు వాళ్ళు అబద్దికులు అని అబద్ధ బోధన చెప్పేవాళ్ళు అపోస్లు అంటే బోధించేవాళ్ళు కదా వాక్యం చెప్పేవాళ్ళు అంటే అబద్ధ వాక్యం చెప్పేవాళ్ళు ఉన్నారు పాస్టర్స్ ఈ చర్చిలో కాబట్టి దుష్టులు ఉన్నారు దుష్టులు అన్నప్పుడు ఎప్పుడన్నా కాబట్టి ఫస్ట్ గ్రూప్ అది ఆప్టోరస్ గ్రూప్ బెయర్స్ కి గ్రూప్ ఫస్ట్ గ్రూప్ దుష్టులు రెండో గ్రూపు రోయానికి సంబంధించింది లేక తేళ్లకి సంబంధించింది కాబట్టి ఇవి రివర్స్ అవుతా ఉంటాయి ప్రతిసారి కొన్నిసార్లు దుష్టులు సర్పాల లాగా ఉంటారు అబద్ధికు తేల లాగా ఉంటారు ఈ రెండు గుంపులు ఇవి రెగ్యులర్ గా రివర్స్ అవుతా ఉంటాయి కేర్ఫుల్ గా చూడకపోతే మాటకి మనం కూడా మోసపోతాం అనం కాబట్టి ఇప్పుడు చూడండి మూడవ వర్షంలో రెండవ వర్షాలు ఏం చేస్తున్నాం అంటే ఒకప్పుడు స్టార్టింగ్ లో బాగా కష్టపడినాయి ఈ చర్చెస్ ఓపిక గలిగినాయి బాగా మంచి పనులు చేసినాయి క్రియలు మంచి పనులు కానీ అది స్టార్టింగ్ లో ఈ రెండు గుంపులను సహించలేదు ఈ గుంపులు దుష్టులను అబద్దిక్కులను మూడవ వర్షంకి వచ్చినప్పటికీ చెప్తున్నాడు అక్కడ నువ్వు సహనము కలిగి నా నామం నిమిత్తము భారము భరించి అలయా లేదని నేను ఎరుగుదును కాబట్టి కాంప్రమైజ్ కాలేదు నువ్వు ఈ గుంపులను రెసిస్ చేసినావు ఎంత భారంగా సేవ చేసినావు అని చెప్తున్నాడు అయితే నాలుగవ వర్షంకి వచ్చేపటికి ఏమైందంటే ఆయనను మొదట నీకుడిన ప్రేమను నీవు వదిలేతీవి ఈ ఫోర్త్ వర్స్ చాలా ఇంపార్టెంట్ వర్స్ అంటే ఫోర్త్ వర్స్ సంబంధించిన విషయాలు నేను ఎక్కువ చూపిస్తాను ఈ ఫోర్త్ వర్షలో ఏముందంటే ఆయనను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితేవి కొంచెం కేర్ఫుల్ గా గ్యాప్ ఇస్తున్నాయి ఎందుకంటే ఇక్కడ శబ్దాలు వస్తున్నాయి కాబట్టి ఆ శబ్దాలతో రికార్డు కాకుండా గ్యాప్ ఇస్తున్నాను ఆ శబ్దాలు ఎండ్గానే వాళ్ళ వాక్యం చెప్తున్నాను ఇప్పుడు నాలుగో వర్షంలో ఏముందంటే నెవర్ ద లెస్ ఐ హాట్ అగేన్స్ట్ ది బికాస్ దవ్ లెఫ్ట్ దై ఫస్ట్ లవ్ కాబట్టి నీ మొదటి ప్రేమను నువ్వు విడిచితేవి ఇప్పుడు చాలా మందికి అర్థం కావాల్సింది ఏంటంటే ఈ చర్చ్ ఎఫ్ఎస్సి చర్చ్ మొదటి ప్రేమను విడిచిపెట్టింది అంటే మొదటి ప్రేమ అంటే ఏసు ప్రభు కదా ఫస్ట్ లవ్ కాబట్టి ఏసు ప్రభుని విడిచిపెట్టేసింది చర్చ్ స్ట్రెయిట్ మెసేజ్ ఇంకా కాంప్రమైజే లేదు మనం స్ట్రైట్ గానే ఉండాల మన ప్రభుని విడిచిపెట్టేసింది ఎఫ్ఎస్ అయితే నాకు ఒకటి ఆశ్చర్యం ఏంటంటే ప్రభు లేకుండా లోపల ఏం చేస్తారు వీళ్ళు ప్రభు ఉంటేనేమో వర్షిప్ చేస్తున్నామంటే అర్థం ఉంది ఈ వాక్యము ప్రభు లేనప్పుడు ప్రభుని విడిచిపెట్టేశారు ఫస్ట్ లాని విడిచిపెట్టేశారు మొదటిప్పుడు ఏమని విడిచిపెట్టేశారు అంటే విడిచిపెట్టారు మన వేరే ఒక ఏసుని వెంబడిస్తారు సింపుల్ లాజిక్ అది మనం చూసిన కొరంత పత్రికలు వేరే ఒక ఏసుని వేరే ఒక ఆత్మని వేరే ఒక సువార్తని వెంబడించారు మా కొరంతియం మన ప్రభుకి ఆర్టిఫిషియల్ కౌంటర్ పార్ట్స్ ఎంతో మందిని అంటే సెటానిక్ కౌంటర్ పార్ట్స్ వేరే ఒక ఏసులు ఎంతో నేను ఒకరోజు డీటెయిల్ గా చూపించిన వేరే ఏసులు ఎంతమంది ఉన్నారు బైబుల్లో లేని వారు ఉదాహరణకి పురాణ కూడా ఉంటాడు యేసు ఆయన వేరే ఒక యేసు రుదు దర్శిని లేక ఏమంటాన్ని మన పురాణ గాథలలో హిందూ దేశపు పురాణ గాథల చరిత్రలలో కూడా ఏసుడు అనేసి రుజు పరుస్తుంటారు ఆయన పరవస్త సూర్యనారాయణ ప్రకటించిన అది ఏం పుస్తకం నాకు సడన్ గా ఎందుకో మైండ్కి వేదాలలో ఋగ్వేదం ఋగ్వేదంలో కూడా ఏసుడనేసి ప్రకటి అది వేరే ఒక యేసు కురాన్ లో ఉన్న యేసు వేరే ఒక యేసు బౌద్ధ మతంలో కూడా ఒక యేసు ఉన్నాడు అది వేరే ఒక యేసు క్యాథలిక్ మతంలో ఉన్న యేసు వేరే ఒక యేసు ప్రొటెస్టెంట్ మతంలో ఉన్న యేసు వేరే ఒక యేసు ఇంకా రకరకాల మతాలు నేను అన్నీ డీటెయిల్ గా చూపిస్తాను గ్రీకు మతాలలో కూడా ఏసు కనిపిస్తూ ఉంటాడు ఆయన వేరే ఒక యేసు కాబట్టి నువ్వు ఆ పుస్తకాలని ఎప్పుడు ఆధారం చేసుకోవద్దు సరే నేను చదివిన కురాన్ చదివిన నాకు తెలుసు నేను పేర్లు చెప్పను నేను ఆ హిందూ పుస్తకాలు కూడా చదివిన నాకు తెలుసు అట్లా లేముంటాయో చాలా ఎందుకు చదివిన బ్రదర్ అంటే సువార్తని ఎట్లా నేను వాక్యాన్ని ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలా ప్రభుని ఎట్లా ప్రభు నామాన్ని ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలి అటువంటి వాళ్ళకి సువార్త ఎట్లా ప్రకటించాలనో తెలుసుకోవాలంటే చెప్పాలంటే అవి తెలుసుకోకుండా నువ్వు చెప్పలేవు అది వేరే ఒక యేసు నువ్వు ఎట్ల రోజు పరచగలవు బైబుల్లో ఉన్న ఏసుకి విరుద్ధంగా ఉంటారు వాళ్ళందరూ కాబట్టి ఇక్కడ మనం ఏం చూసినామంటే ఎఫసి సంఘము తన మొదటి ప్రేమని సంపూర్ణంగా విడిచిపెట్టింది అంటే ఇది టోటల్లీ ఫాలన్ చర్చ్ మొత్తం పతనమైపోయిన చర్చ్ అన్నట్టు ఎంతగా కష్టపడి పౌలు దీని అది తలుచుకున్నప్పుడు ఏడిపోస్తా ఉంటాయి ఎంతగా ప్రయాసపడి వీటి కొరకు కష్టపడి అవి చెడిపోతుంటే పరిగెత్తి పరిగెత్తి వాళ్ళకి చెప్పేటోడు మీరు ఇట్లన్నారు పత్రికలు చూడండి కొత్త నిబంధన పత్రికలు అన్ని పత్రికలలో ఇవేమి ఉంటాయి మీరు ఇట్లా మీరు అట్లా మీరు ఇట్లా మీరు ఇట్లా ఎప్పుడన్నా బుద్ధి తెచ్చుకోండి ఇప్పుడైనా మార్చుకోండి మీరు ఇట్లా మార్చుకోండి అని ఎంత ప్రేమతో చెప్పాడు కానీ ఏ చర్చ్ కూడా వెళ్ళలేదు చివరి వరకు అన్ని పోయినాయి ఈరోజు ఒక్కటి కూడా అడ్రస్ లేకుండా వెళ్ళిపోయినాయి ఈరోజు న్యూ టెస్ట్మెంట్ చర్చెస్ పౌరులు ఏడు లేవు ఆయన తర్వాత మరి ఏడు లేవు అంటే మొత్తం పద్నాలుగు చర్చలు కట్టిండి ఆయన ఒక్క చర్చ లేదు అడ్రస్ ఎందుకు మొదటి ప్రేమను విడిచిపెట్టింది మొదటి చర్చ్ అందుకే ఇప్పుడు ఏమంటుండో చూడండి వాక్యాన్ని క్లోజ్ చేయకముందు ఉండే అది నీకుండిన ప్రేమనంటే మొదటి నీకుండిన ప్రేమ ఇప్పుడు లేదంటున్నాడు నీవు వదిలితేవి నేను నీ మీద తప్పిద్దమో ఒకటి మోకవలసినది కవర్ చేసుకోండి ఇప్పుడు నువ్వు ఏ స్థితిలో నుండి పడిపోతావో అంటే పడిపోయిన చర్చ్ మొదటి చర్చ్ పడిపోయింది నువ్వు ఏ స్థితిలో నుండి పడిపోతేవో అది జ్ఞాపకం చేసుకోవాలంటున్నాడు కాబట్టి నువ్వు జ్ఞాపకం తీసుకోవాల్సింది ఏంటంటే నువ్వు పడిపోయిన వాడవు చూడండి ఇవన్నీ రాసుకోవాలి ఆ పాయింట్స్ ఏంటంటే ఇది స్టార్టింగ్ లో ఎట్లా ఉండే నాలుగో వర్షం నుంచి ఎట్లా ఉంది మొదటి మొదట ఉన్న ప్రేమని వదిలేసింది అంటే ఏసులోని కంప్లీట్ గా విడిచిపెట్టేసింది ఏసులోని ప్రేమిస్తలేదు ఈ చర్చ్ దాని తర్వాత అక్కడ నుంచి ఐదవ వర్షంలో ఎందుకు ప్రేమించలేదు కాబట్టి పడిపోయింది ఆయన ప్రేమించింటే పాటు నివసించేది ఎందుకంటే మనం అంతా ఆకాశవాసులం కదా మన ప్రభు కూడా ఆకాశవాసే పరలోకవాసి ఎఫ్ఎస్ అందుకే ఈ ఎఫ్ఎస్సి అనేది చాలా చర్చ గురించి మాట్లాడతాడు ఎఫ్ఎస్ లో రెండవ అధ్యాయము ఆరో వచ్చనంలో ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు మనమందరము ప్రస్తుతము ఆయనతో పాటు సింహాసనం మీద కూర్చున్నామంట పర్లోకంలో కాబట్టి మనం ఈ లోకవాసలం కాదు ఈ శరణము గ్రావిటీ వలన ఇక్కడ ఈ లోకంలో ఉన్నాం గాని భూమాకర్షణ శక్తి వలన కానీ మనం ఆత్మ ఈ ఈ క్షణము ప్రభులో ఉన్నది ప్రభు సన్నిధిలో ఉంది నువ్వు హృదయంలో చూసుకో నీ చుట్టూ ఏముందో హెవెన్ చుట్టూ దేవదూతలు దేవుడు ఆ యొక్క పెద్దలు గోతిరికులు అందరు కనిపిస్తుంటారు అపోర్స్ అందరుంటారు నీ హృదయాల నువ్వు ప్రవక్తలు అందరు పాత నిబంధన ప్రవక్తలు అటువంటి దర్శకు నువ్వు ఇవన్నీ చూడాలంటే మళ్ళీ ఎంతగా త్యాగం చేసుకోవాల నీ జీవితంలో ఆ త్యాగమే చేయలేసింది చర్చ్ పాస్టర్స్ కూడా ఎందుకు ఇవన్నీ దర్శనాలు చూడలేకపోతున్నారంటే వాళ్ళు సాక్రిఫైస్ చేస్తలేరు వాళ్ళ టైం ప్రభుకుర ఇప్పుడు ఈ వాక్యాలు ధ్యానించాలంటే కొన్ని కొన్నిసార్లు నాలుగు గంటలు ఆరు గంటలు పడుతుంది నాకు కొన్నిసార్లు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉంటాను కొన్నిసార్లు పొద్దున్న ఆరున్నర నుంచి పది గంటల వరకు ఉంటాను నేను ఎందుకంటే తర్వాత మనకు టైం దొరకదు ఏదో జస్టిఫికేషన్ ఉద్యోగాలున్నాయి నాకు సెక్యులర్ జాబ్స్ అయినాకు జస్టిఫికేషన్ చేసుకుంటూ ఉంటాం తప్పు కాదు కదా ఆ ఉద్యోగాల అవసరం ఎందుకంటే ఎవడి భారం వాడే మోసుకోవాలనే వాక్యం చెప్తుంది దాని తర్వాత పురుషుడు తన కుటుంబాన్ని పోషించవలను అనే వాక్యం కూడా చెప్తుంది మనకి బాధ్యతలు అవి వాటికి ఎక్కువ హైలైట్ చేసి దేవుని వాక్యాన్ని లోలైట్ చేస్తున్నాం మనం అదే జరిగింది ఈరోజు చర్చ సిస్టమ్ అందుకు వాళ్ళు మొదటి పని మనం విడిచిపెట్టేసి అక్కడి నుంచి పడిపోయాను ఇప్పుడు చూడండి ఐదవ వర్షాలు ఏం చెప్తుంటారు మీరు మారు మనసు పొంది మల్లా నీకు రక్షణ అనుభవం అవసరం అని చెప్తున్నాడు నువ్వు పోగొట్టుకున్నావని చెప్తున్నా పడిపోయినావంటే నీకు రక్షణ పోయింది నువ్వు పాపంలో పడిపోయినావు కాబట్టి మారు మనసు తిరిగి పొందాల లేదు ఒక్కసారి రక్షణ పొందితే నీకు పర్మనెంట్ బ్రదర్ అని చెప్తా ఉంటది కాదు ఐదవ వర్షం చెప్తుంది అది కాదు అది రాంగ్ బోధ రక్షింపబడ్డ వాళ్ళు ఎట్లన్నా తిరిగి ప్రవేశిొస్తారంటే రారు ఐదవ వర్షం చెప్తుంది నువ్వు మారు మనసు పొందకపోతే తిరిగి రావు ను మారు మనసు పొందాలా మళ్ళా నీ మొదటి క్రియలను ను చెయ్యాలా ఏందా మొదటి క్రియ ఆయన ప్రేమించడం అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి పనిష్మెంట్ చూడండి ఇక్కడ లేని ఎడలా జడ్జిమెంట్ తీర్పు మొదట చర్చకి అని లేని ఎడలా నేను నీ ధద్దకు వచ్చి నీ దీపస్తంభం దాని చోట నుండి తీసివేతును అంటే నీ నుంచి వెలుగు తీసేస్తా నీ స్థానాన్ని తీసేస్తా నీ చోటను తీసేస్తా నీ ప్లేస్ తీసేస్తా నీ వెలుగు తీసేస్తా అంటున్నాడు కొంచెం వాక్యం ఉంది కాబట్టి ఇంకొంచెం ఇంకొక ఫైవ్ మినిట్స్ నేను క్లోజ్ చేస్తా ఆరో వర్షాన్ని కూడా చూసేసి మనం ఇంకా క్లోజ్ చేసుకోవచ్చు వచ్చేవారము మరీ డీటెయిల్డ్ గా ఎఫ్ఎస్ఎస్ సంఘానికి సంబంధించిన బోధ నేను మీకు చూపిస్తా ఇప్పుడు ఏమైనా ప్రిలిమినరీ పాయింట్స్ చెప్పా మీకు మొదటిది ఏంటంటే నీ మొదటి ప్రేమ నువ్వు ఆయన ప్రధానం చేయబడ్డదానవు నువ్వు పెళ్లి కుమార్తెవు కానీ నువ్వు పెళ్లి కుమార్తెలాగా లేవు నువ్వు విడిచిపెట్టేసి వేరే ఒక్కరిని కఠినంగా నీ కాబోయే భర్తని విడిచిపెట్టేసి నువ్వు వేరే వాణి వెంటబు వాడు సైతాన్ సమరస్థితున్నట్టుండి అదే ప్రభు అమ్మా ఇప్పుడున్నవాడు ఆరోవాడమ్మా వాడు సైతాన్ నీకు కావలసిన వాడు నీకు నేనే తండ్రిని నీకు నేనే భర్తని ఏడు అంటే సమాప్తం సంపూర్ణం సమాధానం రెస్ట్ ఆరు దిన విశ్రమించమించి ఏడో దినాన్ని విశ్రమించాడు మన ప్రభు ఈ సృష్టిని నిర్మిస్తప్పుడు ఏడు దినాలు శ్రమ బహు కష్టంతో దేశ ప్రపంచ సృష్టిని సృష్టించి అలసిపోయి ఏడో దిన విశ్రమించిండు కాబట్టి ఏడు అనేది ఆయన విశ్రాంతికి సాదృశ్యం మనం అందరం ఏడో దినాన్ని విశ్రమించాలి ఆయనలో అంటే ప్రతిరోజు మనకి విశ్రాంతి దినమన్న విషయాన్ని అక్కడ వాక్యం జ్ఞాపం చేస్తుంది కాబట్టి దీపస్తంభాన్ని తీసేస్తాను హెచ్చరించాడు ఆ ఈ రోజు లేదా చర్చ సిస్టమ్స్ అయితే ఈ ఒక్కటి నీలో ఉన్నది ఇదేం చూడండి నికోలైతుల క్రియలు నీవు ద్వేషించున్నావు నేను కూడా వీటిని ద్వేషించున్నాను రెండింటినీ నేను చూపించేసి ముగించేస్తాను నికోలైతుల క్రియలను నీవు ద్వేషించున్నావు ఫస్ట్ చర్చ్ ఈ నికోలైతుల బోధ నికోలైతులని వాళ్ళు అసహించుకున్నారంట నేను కూడా వీటిని ద్వేషించున్నాను అంటే దేవుడు అసహించుకుంటాడు ద్వేషం హేట్ ఇంగ్లీష్ కోపం దేవుడికి కోపం అన్నట్టు కాబట్టి నికోలైతుల క్రియలు అంటే దేవుడికి కోపము వాటిని దేవుడు అసహించుకుంటాడు నువ్వు కూడా వాటిని అసహించుకోవాలని చెప్తున్నాడు కాబట్టి ముఖ్యంగా ఏంటంటే ఈ చర్చ్ ప్రభుని పక్కకు పెట్టేసింది వాళ్ళు మారు మనసు పొందకపోతే వాళ్ళ దీపస్తంభం పోతుంది అంటే జీవం పోతుంది దీపం అంటే జీవం వెలుగు జీవం రక్షణ పోగొట్టుకుంటారు శాశ్వతంగా చెప్తుంది ఆరో వర్షంకి వచ్చినప్పటికీ నికోలైతుల బోధ సంబంధించిన జ్ఞాపనం చేస్తున్నాడు ఈ నికోలైతులు ఏ రీతిగా జీవిస్తారు అన్న విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాడు వచ్చే మరి దీర్ఘంగా నేను చూపిస్తాను ఈ నికోలైతులు ఎవరంటే వీళ్ళు యాక్చువల్ గా పట్టణానికి సంబంధించిన వీళ్ళు ఈ నికోలైత్ నికోలా నికోలాస్ అనే వ్యక్తి మీరు వినింటారు పేరు నికోలాస్ ఈ నికోలాస్ అనే వ్యక్తి లవోదకియా లెవోడేషియన్ ఇంగ్లీష్ లో లవోదకియా పట్టణానికి సంబంధించిన వాడు ఈ నికోలైత్ ఒకప్పుడు దేవుని సేవకుడే ఈ నికోలైత్ నికోలాస్ కానీ ఆయన దేవుని సేవలో ఉంటూ దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ తప్పుడు బోధలకి బానిసైపోయి తప్పుడు బోధలు ప్రకటించిన నికోలాస్ ఈ నికోలాస్ తప్పుడు బోధలు ప్రకటించి మొత్తం రకరకాల చర్చశాల దూరి ఆ తప్పుడు బోధలు చెప్పిండ నికోలాస్ అపోస్ల కార్యము ఆరో అధ్యాయము ఐదవ వర్షాలు ఏమనుందంటే అండ్ హీ సే అండ్ దేయింగ్ ప్లీజ్ ద హోల్ మల్టిట్యూడ్ అండ్ దే చోస్టీఫెన్ ఫుల్ ఆఫ్ ఫెయిత్ ఆఫ్ ద హోలీ ఫిలిప్ అండ్ ప్రొకోరస్ అండ్ నికానోర్ అండ్ థైమోన్ అండ్ పర్ పర్మనోస్ అండ్ నికోలాస్ ఎ ప్రొసైట్ ఆఫ్ యాంటీయోక్ ఇప్పుడు అర్థమవుతుంది యాంటీకి ఎక్కడుంది అనేది లేవడిక దగ్గరుంది అది కాబట్టి నికోలాస్ అనేవాడు అప్పసుల కార్యాలయం ఉన్నాడు స్టార్టింగ్ లో సేవలు ఆరో అధ్యాయంలో ఇతను కొంతకాలానికి బయటికి వెళ్ళిపోయి తప్పుడు బోధలు అయితే తృణీకరించారు వీళ్ళని ఇతన్ని పంపించేసారు నుంచి ఈయన చేసిండు రకరకాల బోధలు ఎఫ్ఎస్సీ సంఘానికి పరిచయం చేస్తే వీళ్ళు దాన్ని తృణీకరించారు దేవుడు కూడా దాన్ని అసహించుకుంటాడన్న విషయాన్ని అక్కడ జ్ఞాపని చేసిండు కాబట్టి ఈ నికోలాస్ నికోలాతు నికోలైతుల బోధ ఏంది అనేది నేను వచ్చే వారం చూపిస్తాను మీకు నేను డీటెయిల్డ్ గా అది ఈ రోజు మన మధ్యలో ఉంది అది నేను రుజువు పరుస్తా ఈరోజు చర్చ సిస్టమ్ లో నికోలైతుల బోధ ఉంది ఆశ్చర్యం ఏంటంటే ఈ నికోలాస్ అనేవాడు నికోలైతుల బోధ ఎఫి సంఘంలో స్టార్ట్ అయింది గానీ ఇతను యాక్చువల్ గా లవదెకి సంఘానికి సంబంధించిన లేక లవదెకి పట్టణానికి సంబంధించిన మనకు తెలుసు లవదకి సంఘము చివరి సంఘం ఏడవ సంఘం కానీ మనం మాట్లాడుతుంది మొదటి సంఘం అంటే చివరి సంఘం గుణగణాలు మొదటి సంఘానికి వచ్చేసినాయి మొదటి సంఘం గుణగణాలు చివరి సంఘానికి పోతాయి ఇది ఫస్ట్ లాస్ట్ లాస్ట్ ఫస్ట్ మొదటి వారు కడపటి వారు కడపటి వారు మొదటి వారు మన ప్రభు ప్రవచనం అది నెరవేరుతూ ఒకటి లవదికి అనే ఆశ్రయించింది లౌదీ సంఘకాలంలో మనం ఉన్నాము కానీ ఈ లౌదికి సంఘానికి సంబంధించిన నికోలాస్ అక్కడికి వెళ్ళిపోయి ఎఫ్సి సంఘంలో దాన్ని ప్రచారం చేస్తే వాళ్ళు దాని ధృవీకరించారు కానీ దేవుడు కూడా కాబట్టి అన్నిటిని మనము జాగ్రత్తగా పరిశీలించి స్వీకరించకపోతే బహు కష్టతరమే మనకి ముఖ్యంగా ఇది నేను వచ్చేవారం చూపిస్తే ఇంకా ఇంతగా టైం మనకి లేదు కాబట్టి ఆ యొక్క అనే పదానికి సంబంధించిన మరీ డీటెయిల్డ్గా మీకు మరికొన్ని విషయాలు నేను చూపిస్తాను ఆ ఎఫ్ఎస్సి అనే పట్టణంలో ఆ యొక్క డయానా అనే దేవతను పూజించే దానికి సంబంధించిన బోధ నేను మీకు చూపిస్తాను ఈ ఎఫ్ఎస్సి సంగము ఎట్లా ఆ విగ్రహారాధనకి బానిస అయిపోయింది అన్న విషయాన్ని నేను మీకు చూపిస్తా ముఖ్యంగా ఏంటంటే దయాన దయాన అనే దేవత ఈమె ఎవరు అంటే మన మన దేశము పురాణ గదల ప్రకారంగా ద్రుపది ద్రుపది అనేది ఒక ప్లానెట్ కదా ఇంగ్లీష్ లో జూపిటర్ అంటాం ద్రుపది యొక్క భార్య ఈమె దయాన ద్రుపది అనే నక్షత్రము లేక ప్లానెట్ అంటాం దాన్ని ప్లానెట్ అంటే నక్షత్రాలే కదా కాబట్టి ద్రుపది అనేవాడి భార్య దయాన చాలా కాలం కిందట నేను కొన్ని సంవత్సరాల క్రితం ధ్యానించిన ఈ వాక్యాలన్నీ చూపించిన డయా ఎవరంటే ఈరోజు మోరు జాగ్రత్తగా పరిశీలిస్తే మన దేశపు భాష చెప్పాలంటే సంతాన లక్ష్మి అంటారు పాత కాలంలో మెలేకు దేవత అంటారు మరీ కాలపు న్యాయధిపతి కల కాలంలోకి కాలంలో దీని పేరు దాగోను దేవత లేక మత్స్య కన్యక అంటారు మెర్మేడ్ మన కాలంలో దాగోను దేవత అంటే మత్స్య కన్యక లేక తన శరీరం ఆ యొక్క చాలా గలీజ్గా కనిపించే దేవత లేక ఫర్టిలిటీ గాడెస్ అంటారు ఇంగ్లీష్ లో పిల్లలు కాకపోతే ఈ దేవత జరిగిపోయి పూజించుకుంటారు అన్నట్టు వాళ్ళు పాత ఇవన్నీ పాత కాలపు చీకటి శక్తులు దురాత్మలు ఇవన్నీ మన కాలానికి వాపసు వచ్చేసినాయి ఇవన్నీ ఎక్కడ దూరినాయో ఇప్పుడు మీరు చూస్తున్నారా లోపలికి దూరినయి మనం మనం వాటిని మనం ఇంకా శరీరంగా ఉన్నాం కాబట్టి వాటిని చూడలేకపోతున్నాం నువ్వు ఆత్మీయంగా ఉంటేనే అవి చూడగలవు లోపల ఉన్న వాళ్ళు శారీరకంగా ఉన్నారనేది నేను రుజుపరుస్తూ ఉంటాను ఎన్నిసార్లు చూడండి కొరితెల్ రాష్ట్ర పత్రిక రెండవ పత్రిక ఐదవ అధ్యాయము పదహారవ అసంలో పౌలు ఈ విషయాన్ని కాబట్టి కావున ఇక మీదట మేము శరీర రీతిగా ఎవరి ఎరుగము ఏ మనిషిని మనము శారీరకంగా ఎరగద్దంట ప్రతి మనిషిని ఆత్మీయంగా ఎరగాలంట నేనైతే అట్లనే చూస్తున్నా ప్రతిది ఆత్మీయంగా చూస్తున్నా చర్చలో ఉండే ప్రతి మనిషిని ఆత్మీయస్థితులను చూస్తున్నా ఫిజికల్గా చూడాను ఫిజికల్గా చూస్తే వాడంటే ద్వేషం కలగవచ్చు ఏమైనా కలగవచ్చు కానీ ఆత్మీయంగా చూస్తే ఇవన్నీ ప్రభు వల్ని చూస్తాం మేము క్రీస్తును శరీరం కూడా ఎరిగి ఇక మీదట ఆయనని అలాగే ఎరగాం కాబట్టి యేసు ప్రభు కూడా ఆత్మీయమైన వాడన్న విషయాన్ని వాక్యంగా జ్ఞాపం చేస్తుంది ఇవన్నీ పాతవి శారీరకమైన అన్ని పాతవి అవి గతించిపోయినాయి సమస్తం క్రొత్తమైనవి కాబట్టి ఇవన్నీ ఆత్మీయమైనవి ఇప్పుడు ఈ పాత నిబంధన కాలంలో ఉన్న దురాత్మల తిరిగి తిరిగి బయటకు వస్తున్నాయి ఇవన్నీ ఎవరు రిలీజ్ చేశారు వీటిని అగాధం నుంచి ఇవన్నీ కొలిమిల నుంచి బయటికి వచ్చేసినాయి ప్రారం దళిత చూపిస్తాను మీకు ఈ దురాత్మలు రిలీజ్ చేసేసిండు దేవుడు ఎందుకు రిలీజ్ చేసిండు మీరు బాగా అర్థం చేసుకోవాలి లో మరి చూసేవాడికి చూస్తున్నాడు చూడని వాడు యధావిధిగా జీవిస్తున్నాడు మరి మనం వీటిని చూడగలుగుతున్నామా విగ్రహాలకు అర్పించిన వాటిని తింటున్నామా ప్రకృతి సహజంగా మీరు తినకపోవచ్చు కానీ నేను మీకు చూపిస్తాను ఆత్మీయ స్థితిలో ప్రతి ఒక్కరు తింటున్నారు విగ్రహాలు కర్పించింది అవన్నీ నేను చూపిస్తాను ప్రతి మతపరమైన జీవితంలో విగ్రహాలు కర్పించిన ఇవన్నీ మతాలకు సంబంధించినవి లేక ఆ యొక్క చీకటి శక్తులకు సంబంధించినవి కాబట్టి ఇటువంటి స్థితిలోకి వల్ల మన జీవితాలు ఉంటే ప్రభు నన్ను క్షమించినైనా మారు మనస్పొందని చెప్తున్నారు ఒక లేని ఏడలా పరిశుద్ధంగా జీవించగలిగితే దేవ నీకే వదనాలనైనా ఇంతవరకు నన్ను పరిశుధంగా కాపాడేందుకు మీకు వదనాలు ప్రభు ప్రార్థన మనకు అటువంటి ప్రార్థన ప్రభు మనకి ఇవ్వాలా అటువంటి ప్రార్థనతో మనం ముగించుకుందాం పరిశుద్ధ రోగు తండ్రి మీకే వదనాలైనా ఇస్లా దేవ మీకేస్తల స్తోత్రాలైనా అంతరంగ మందు మమ్మల్ని విశాల్గా మార్చుకున్నారు అంతరంగ మందు మమ్మల్ని వీటన్నిటిని మీరు మాకు చూపిస్తున్నారు ప్రభావ దాన్ని బట్టి మీకు ఎంతో వదనాలైనా ఎంటైర్ చర్చ్ ఫాలెన్ అని రోజు చూపించినారు ఎఫ్ఎస్ ఈ కంప్లీట్లీ ఫాలెన్ అది మిమ్మల్ని విడిచిపెట్టేసింది టోటల్గా అవును ప్రవ్వ ఎండి టైమ్స్ లో ఉంటుంది లవోద్య నుంచి వచ్చింది నికోలైతుల బోధ ఎఫ్ఎసి వచ్చింది సెవెంత్ చర్చ్ నుంచి ఫస్ట్ చర్చ్ కుచ్చింది ఆ కానీ వాళ్ళు దాన్ని అసహించుకున్నారు మేము కాబట్టి నేను విగ్రహాలకు సంబంధించిన బోధలు అవన్నీ వాటి నుంచి మమ్మల్ని బయట తీసుకుని అంటే ఈరోజు సూర్యుని చంద్రుని నక్షత్రాలను పూజిస్తుంది చర్చ్ అని మీరు మాకు చూపించినారు ప్రభా అన్యులు వాటిని పూజిస్తున్నారు ప్రకృతి సహజంగా కానీ దేవుని బిడ్డలు ఆత్మీయ స్థితిలో తెలుసుకొని తెలియక వాటిని పూజిస్తున్నారు కొందరు తెలిసి పూజిస్తున్నారు పాస్టర్ ని పూజిస్తున్నారు ఎల్డర్స్ ని పూజిస్తున్నారు ని పూజిస్తున్నారు చర్చ్ ని పూజిస్తున్నారు డాక్టరేం దేన్ని బట్టి అత్య చేస్తున్నారు ప్రభుని బట్టి అతిశయించాలా కల్వరిశిల బట్టి అతిశించాల్సిందే పోయి చర్చ్లను ప్రాపర్టీస్ ని బట్టి అత్యశిస్తున్నారు చర్చ్ కాంగ్రిగేషన్ ఎంత రిచ్ కాంగ్రిగేషన్ పాస్టర్ ఎంత గొప్పవాన్ అని పాస్టర్ దగ్గర ఉన్న సునిచిల్ గిఫ్ట్స్ ని బట్టి అత్యస్తున్నారు ఎల్డర్స్ ని బట్టి ఇవి మాకు దూరం అవును గాక ఏస్తున్నామమ్మ వింటున్న వారిని అందరినీ ఆశ్రయించి ప్రభా ఓ ప్రభా ఇది ఆత్మీయ పోరాటం ఇది మహా క్రిస్టియన్స్ కి తెలియని తెలియదు ఎంత భయంకరమైన యుద్ధంలో ఉన్నారో తెలియకుండా కాలాన్ని వెలిపిస్తా ఉన్నారు ప్రాబా అమ్మాంతంగా వచ్చి పడ్డప్పుడు ఎవరికూ తిరగని సమయంలో జలప్రలయం వచ్చి వారిని అందరినీ అలాగనే అందరు కొనిపోగొడతారు మీరు అక్కడ కాలంలో అన్నారు ఇవన్నీ గ్రహించి జాగ్రత్తగా జీవించి ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరులకు తండ్రి ఏ సహాయానికి ప్రభా ఇదిగో నాయన హయా మరి ఉదయ కాలంలో ప్రభా ఎంత లేఖనాలను బట్టి మీకు ఎంత వంద అయ్యా చెప్పబడినటువంటి మర్మాలను బట్టి మీకు ఎంతో వంతున్నారు ప్రభా మీ ప్రభు చూపించారు తండ్రి నీకు ఎంతో వందనాలు ప్రభావినా మరి గత కొన్ని రోజులుగా ప్రభా అనేకమైనటువంటి ప్రార్థనాంశాల గురించి ప్రార్థన చేతి దాని మీద ప్రభా మీ విజయాన్ని అనుగ్రహించినందుకు మీకు ఎంతో వంధనాలు స్తోత్రాలు ప్రభా అంగా నాయనా తండ్రి ఇదిగో నాయన మరి భాస్కర్ గారి వాళ్ళ మదర్ విషయంలో ప్రభాయ్య మీరు ఎంతో గొప్ప కార్యం చేశారు అయ్యా సక్సెస్ఫుల్ గా ఆపరేషన్ కంప్లీట్ అవడానికి మీకు కృపచూపించారు తండ్రి నీకు ఎంతో వందనాలు ప్రభా అందని మీకు ఎంతో వందనాలు తండ్రి అట్లాగే ప్రభాయ మరి మన శాంసార్ వల్ల నా నా మదర్ విషయంలో కూడా ప్రభా అ ఆరోగ్యం ప్రభా వృద్ధాప్యం తండ్రి అయ్యా మీరు సమస్త బలహీనతలను మీరు ముట్టండి స్వస్థపరచండి తండ్రి ఇదిగో ముఖ్యంగా ప్రభా అయా మరి పరిచయం లో మా ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోనండి అయ్యా వారు చూస్తున్న పరిచయం జ్ఞాపకం చేసుకోనండి ఆయా విశ్వాస జీవితంలో ప్రభావిం ఏదన్నా ప్రభావం కొరత కనుక ఉంటే అయా దాని ప్రభావి మీరు పూడ్చి అయ్యా మీరే ఒక గొప్ప కార్యం చేయాలని ప్రార్థన చేయొచ్చును అట్లాగే కరోనా బాధ్యతలు మీరు జ్ఞాపకం చేసుకోనండి కరోనా బారిన పడిపోయి ప్రభా మరి చనిపోయినటువంటి నిసేవకులు మీరు జ్ఞాపకం చేసుకోనండి ఆయా సంఘాలను మీరు జ్ఞాపకం చేసుకోనండి ఆ సంఘాలలో మంచి బోధన అందించేటువంటి ఆటంకాలు తీసివేసి ప్రభా అ మీ నామార్థమైన ప్రభా అవార్థం లేకుండా ప్రభా అూపించమని ప్రార్థించండి ప్రభా మీ ఆశీర్వదించి జీవించమని అయ్యా మరి ముఖ్యంగా ప్రభా అం చెప్పిన చంద్రశేఖర్ గారిని అయ్యా అట్లాగే వాడుకోనండి అట్లాగే ప్రభావితం చేసుకుని వారి కుటుంబాల్లో ప్రభావితంగా వారికి అవసరంలో సహాయం దయచేసి విజయాన్ని అనుగ్రహించి మనకి వేడుక సాధిస్తాం తండ్రి